జయ గురుదత్త యోగవాసిం ఉపశమ ప్రకరణం ఐదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసి ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు గాధి మహర్షి మొదట్లో తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై నా మాయ యొక్క దర్శనం నీకు లభిస్తుంది అది లభించిన వెంటనే నీకు మాయ లేకుండా పోతుంది అన్నాడు ఆరు మాసాలు అరణ్యంలోనూ పన్నెండు సంవత్సరాలు నగరంలోనూ సాక్ష్యాలు సేకరించి సేకరించి బుర్రకు పిచ్చెక్కిపోయి చివరకి గాధి మహర్షి ఓ మాట అనుకున్నాడు బహుశా ఇది విష్ణుమాయే అయి ఉంటుంది అని ఇప్పుడు ఈయనకు మాయాదర్శనం లభించినట్ట లభించన్నట్ట అదేమో తెలియదు కాని ఆయనకు మాయావరణం మాత్రం తొలగిపోలేదు తపస్సు చేశాడు శ్రీహరి దర్శనం ఇచ్చాడు ఇది నా మాయే బాబు అని నోరు తెరచి చెప్పాడు అయినా ఈ మాయ పోలేదు గాధి మహర్షి మళ్ళీ సాక్ష్యాలు సేకరించాడు శ్రీహరి చెప్పింది అబద్ధమే అనే నిశ్చయానికి వచ్చాడు ఆ నిశ్చయానికి రావలసి వచ్చినందుకు బాధపడ్డాడు మళ్ళీ తపస్సు చేశాడు శ్రీహరి వచ్చి ఒక కొత్త సమన్వయం చెప్పాడు నీకు చెరువులో కీరరాజ్యం కనిపించడం వరకు మాత్రమే నీ భ్రాంతి కాదయ్యా ఆ తరువాత భ్రాంతి తీరిపోయింది అనుకోవడం ఆ తరువాత అతిథి నీ ఇంటికి వచ్చాడు అనుకోవడం నువ్వేదో సాక్ష్యాలు సేకరించాను అనుకోవడం ఈ మొత్తం అంత నీకు చెరువులో కలిగిన భ్రాంతిలో భాగమే అన్నాడు గాది మాట్లాడలేకపోయాడు ఆ క్షణంలో అది నిజమే అనిపించింది కానీ మళ్ళీ మాయే గెలిచింది మనస్సు మొరాయించింది మళ్ళీ విచారణ మొదలుపెట్టాడు మళ్ళీ తపస్సు చేశాడు మళ్ళీ శ్రీహరిని పిలిచాడు ఈ మాట శ్రీహరి వచ్చి మరో సమన్వయం చెప్పాడు కటంజుడు అనేవాడి చరిత్ర నిజంగానే జరిగింది ఆ చరిత్ర నీ మనస్సులో స్మృతిగా ప్రతిఫలించింది కనుక నీ వరకు ఇది భ్రాంతి కటంజుడి వరకు అది సత్యం వాడి సత్యంలో భాగమైన సాక్ష్యాలను నువ్వు విచారించగలుగుతున్నావే తప్ప నీ అనుభవంలో నిజంగా నీతో వ్యవహరించిన వ్యక్తులను నువ్వు విచారించడం లేదు అర్థం చేసుకో కటంజుడి చరిత్ర ఇటీవలే పూర్తి అయింది అది దాటిపోయిన ప్రవాహం దానికి ఈనాడు అస్తిత్వం లేదు అయినా అది నీలో స్మృతిగా కనిపించింది కనుక నీ స్మృతి సమయంలో నీకు కనిపించిన వాళ్ళు నిజంగా కీర రాజ్య ప్రజలు కారు వాళ్ళ ప్రతిబింబాలాంటి వాళ్ళు నువ్వు భ్రాంతిలో నువ్వు నీ భ్రాంతిలో నుంచి బయటికి వచ్చాక కీర రాజ్యం వెళ్ళి విచారించావు ప్రజల్ని చూసి నీకు కనిపించిన వాళ్ళు వీళ్ళే అనుకున్నావు కానీ నీకు కనిపించిన వాళ్ళు ప్రతిబింబ రూపులు వీళ్ళు బింబస్థానీయులు నీకు ఆ భేదం తెలీదు వాళ్ళ దగ్గర విషయ సేకరణ చేసావు వాళ్ళు చెప్పేవన్నీ బింబస్థానీయ కథలు అవి నీ ప్రతిబింబ స్థానీయ కథలతో సరిపోతున్నాయి అవి ఇవి ఒకటే అనుకుంటున్నావు నువ్వు అవి సమాంతరంగా సాగే బింబ ప్రతిబింబాలు అని గుర్తించలేకపోతున్నావు అందుకే ఇంత గందరగోళ పడుతున్నావు అన్నాడు ఇదేమిటి విష్ణుమూర్తి మాట మార్చేసాడులాగా ఉందే అనే సందేహం కలగవచ్చు మనకు గాధిగారికి ఆ సందేహం కలగల ఎంతైనా ఆయన మనకంటే మెరుగైన సాధకుడు కదా ఆయనకు ఎందుకు కలగలేదు అంటే ఇలాంటి సందేహం గాధిగారికి చెరువులో జరిగిన భ్రాంతి అనుభవం వాటి సాక్ష్యాల సేకరణ దాక జరిగిన అనుభవం మొత్తానికి మూలకారడాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు శ్రీహరి ఏ పూర్వసంస్కార బలం వల్ల ఈ అనుభవం కలిగిందో దాన్ని వివరిస్తున్నాడు అందువల్ల ఇది మాట మార్చడం కాదు అందుకే ఇది నచ్చినట్టే ఉంది గాధికి కానీ విష్ణుమూర్తికే విసుకొచ్చింది నీకు ఇప్పుడు నచ్చినట్లే ఉంటుందయ్యా కానీ ఈ మాయ అంత తేలికగా వదలదు మళ్ళీ సందేహాలు రాక మానవు కనుక ముందు నీ మనస్సుని పరిశుద్ధం చేసుకో దానికోసం పది సంవత్సరాలు తపస్సు చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇలాంటి బింబ ప్రతిబింబ ప్రపంచాల సన్నివేశాలను వశిష్ట మహర్షి ఉత్పత్తి ప్రకరణలో లీలోపాఖ్యానంలోనే చూపించాడు అక్కడ పద్మరాజ ప్రపంచము విథూరథ ప్రపంచము అని రెండు ప్రపంచాలు చూపించాడు పద్మరాజలీల విథూరథలీల ఇద్దరినీ చూపించాడు పద్మరాజ రాజ్యంలో ఎలాంటి మంత్రి సామంతాదులు ఉన్నారో విధూరథ రాజ్యంలో కూడా అలాంటి మంత్రి సామంతాదులే ఉన్నారు అన్నాడు పద్మలీల సరస్వతీదేవి సహాయంతో విదూరథ ప్రపంచానికి వెళ్ళి తమ పరివారమంతా అక్కడ ఉండడం చూసి తన పరివారం తన లోకంలో మరణించి ఆ లోకానికి చేరారేమో అని అనుమానపడింది ఆ అనుమానం తీర్చుకోవడానికి మళ్ళీ తన లోకానికి వచ్చి తన రాజ్యంలో మంత్రి సామంతాదులందరినీ సమావేశపరిచి వీళ్ళందరూ ఇక్కడ బ్రతికే ఉన్నారని ఖాయపరుచుకుంది తద్వారా పద్మరాజ విదూరధ ప్రపంచాలు బింబ ప్రతిబింబ ప్రపంచాలుగా సమాంతరంగా సాగిపోతున్నాయి అని పద్మలీల గుర్తించింది ఇక్కడ అలాంటి సన్నివేశాన్ని గాధి అనుభవిస్తున్నాడు ఆ కథలో లోకాంతర ప్రయాణం ఉంది సరస్వతీదేవ్ సహాయం ఉంది సూక్ష్మదేహ ధారణ ఉంది ఇక్కడ గాధికి ఇవేవి లేవు తన మామూలు బండ శరీరంతో తనకు తెలిసిన భూ ప్రపంచంలో తనంతట తాను ఒంటరిగా తిరుగుతూ బింబ ప్రతిబింబ ప్రపంచాలు రెండింటినీ చూస్తున్నాడు అందుకే వాటి మధ్య భేదాన్ని గుర్తించలేకపోతున్నాడు ఈ గుర్తింపు వరాల ద్వారా సాధ్యమయ్యే విషయం కాదని చెప్పడం కోసమే వశిష్ఠ మహర్షి విష్ణుమూర్తిని మూడుసార్లు తిప్పి తపస్సు చేసి నీ మనస్సుని పరిశుద్ధం చేసుకుంటే తప్ప నీకు ఈ తత్వం అంతుపట్టదయ్యా అని ఆయన చేతే చెప్పించాడు గాది మహర్షి అంతకుముందు చేసింది తపస్సు కాదా అది తపస్సే కానీ అది ఒకనొక వరం కోసం చేసిన తపస్సు అది మనస్సును కొంతవరకే పవిత్రం చేయగలదు మనశుద్ధి కోసం ప్రత్యేకమైన తపస్సు చేసినప్పుడు మాత్రమే పరిపూర్ణ మనశుద్ధి లభిస్తుంది అని సూచించడమే చివరి పదేళ్ల తపస్సుకు ప్రయోజనం ఈ విధంగా లీలోపాఖ్యానంలోని బింబ ప్రతిబింబ ప్రపంచాల సన్నివేశాన్ని భార్గవోపాఖ్యానంలోని స్వదేహ దహన సన్నివేశాన్ని లవణోపాఖ్యానంలోని ఇంద్రజాలానుభవ సన్నివేశాన్ని కలిపి సామాన్య మానవుడి జీవితంతో ముడిపెట్టి సమన్వయపరచి చూపించడమే గాధి చరిత్రలోని అంతర్గత రహస్యం దీని ద్వారా మనం నిత్యము అనుభవిస్తున్న జాగ్రత్ ప్రపంచానికి కూడా ఇలాంటి సమన్వయమే సరిపోతుంది చూసుకో అని చెప్పడమే ఈ కథలోని ధ్వని ఇందాక చెప్పుకున్నట్లుగా జాగ్రత్ ప్రపంచం సత్యం అనడానికి మనం చూపించే రెండు కారణాలు ఏమిటవి దేశ క్రమబద్ధత అనేక మంది సాక్షుల సామూహిక సాక్ష్యలబ్ధి అనే రెండు కారణాలు ఈ చర్చ తరువాత ప్రశ్నార్థకమై మిగిలిపోతున్నాయి మన జాగ్రత్త ప్రపంచంలో మన అనుభవాలకు సాక్షుగా నిలబడుతున్న మన తోటివారంతా మనం ఊహించుకునే ప్రతిబింబ ప్రపంచంలోని పాత్రలు ఎందుకు కాకూడదు అనే కొత్త ప్రశ్న మన ముందుకు వచ్చి నిలబడుతోంది దానికి తోడు దేహం కాలిపోయిన తరువాత కూడా తన అస్తిత్వం తనకు తెలుస్తున్న అనుభూతి గాధికి కలిగింది ఈ దేహం ఉన్నప్పుడు ఈ దేహం మెలకువలో చూసే ప్రపంచాన్ని జాగ్రత్త ప్రపంచం అంటున్నాం దేహమే లేనప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచాన్ని ఏమనాలి అనే ప్రశ్న కూడా మన ఎదుట దయ్యంలాగా నిలబడుతోంది ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్న ప్రపంచంలాగా అసత్యమే అని నిర్ధారణ చెయ్యడానికి ఈ ప్రశ్నలు సరిపోకపోయినా ఇవి ఆలోచనలను రేకెత్తిస్తాయని తపస్సు చేత మనసు పరిశుద్ధమైనప్పుడు మాత్రమే ఈ ప్రపంచమంతా అసత్యమే అనే జ్ఞానం సంభవిస్తుందని తేల్చి చెప్పడమే గాధి చరిత్రకు అసలైన సారం ఇకపోతే ఈ కథలోని పేర్ల గురించి కొంచెం ఆలోచించవలసి ఉంది కథానాయకుడి పేరు గాధి గాధము అంటే లోతు తక్కువగా ఉన్న ప్రదేశం లోతు తక్కువైన మనస్సునే ఇక్కడ గాధంగా తీసుకున్నారు అలాంటి మనసు కలవాడు గాధి ఆయన మనసు అంత లోతైంది కాదు కనుకనే విష్ణుమూర్తి ఆయనకు అన్నిసార్లు బోధ చేయవలసి వచ్చింది అంతేకాక ఆయన తపస్సు కూడా ఎక్కువ లోతులేని చెరువులాగానే సాగింది ఆ విధంగా కథానాయకుడి పేరు కూడా ఈ కథ నడకకు అనుగుణంగానే ఉంది ఇక బోయవోడుగా ఉన్నప్పుడు ఆయన పేరు కటంజుడు కఠం అంటే శవమని శ్మశానమని అర్థాలున్నాయి కటం అంజతీతి కటంజహ అనే వ్యుత్పత్తి ప్రకారం శ్మశానాన్ని అంటుకొని లేదా శవాన్ని అంటుకుని ఉండేవాడు కటంజుడు గాధిగారి పూర్వశరీరం కాలి బూడిద అయిపోగా ఆ వెను వెంటనే స్వయంగా గాధిగారికే కనిపించిన రూపం కనుక ఆ రూపానికి కటంజుడు అనే పేరు సముచితంగానే ఉంది కదా అతను ఉన్న అడవి భూతమండలం భూతమండలం అంటే పంచభూతాల సమూహమే అతను ఉన్న అడవి పేరు భూతమండలం భూతమండలం అంటే పంచభూతాల సమూహమే ఈ కటంజ శరీరానికి నిర్మాణ హేతువు పంచభూతాలేనా లేక ఇది కేవల కల్పిత దేహమా అనేదే ఈ కథలోని కేంద్రబిందువు కథ అతడు రాజైన దేశం పేరు కీరదేశం కీరం అంటే ప్రసిద్ధంగా చిలుక అని అందరికీ తెలుసు అర్థం తెలియకుండా పలుకులు పలికేది కేరం అర్థం లేని ఆచారంతో రాజును ఎంచుకున్న దేశం కనుక అది కేరదేశమే అక్కడ రాజుగా ఉన్నప్పుడు గాధిగారి పేరు గవలుడు గవలము అంటే దున్నపోతు కొము గవలుడు అంటే అడవి దున్నపోతు అతని ఆకారాన్ని బట్టి బుద్ధిగుణాన్ని బట్టి ఆ పేరు సరిపోతుంది కదా ఈ విధంగా ఈ గాది చరిత్రలో పేర్లు కూడా అంతరార్ధయుక్తాలుగా సందర్భ సూక్తాలుగా ఉన్నాయి ఈ సమన్వయ రహస్యాలన్ని శ్రీరాముడు చక్కగా గ్రహించేశాడు అందుకనే ఆయన ఇలాంటి ప్రశ్నలు ఏవి లేవదీయక విష్ణుమూర్తి చివరికి లేవనెత్తిన తపస్సు అనే అంశాన్ని పట్టుకుని దానిమీదే చర్చను కేంద్రీకరిస్తున్నాడు అందుకే ఆయన ప్రశ్నను కొంచెం ఆపి మనం ఈ సింహావలోకన ప్రక్రియను పూర్తి చేశాం ఇక శ్రీరాముడు ప్రశ్నలోకి ప్రవేశిద్దాం శ్రీరాముడు వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు గురుదేవా ఈ మాయా చక్ర భ్రమణాన్ని ఆపేది ఎలా ఈ ప్రశ్నే పూర్వం గాధి కూడా అడిగాడు తపస్సు చేయమన్నాడు శ్రీహరి కానీ ఈ చక్రం మహావేగంతో గిరగిరా తిరుగుతూ ఉంటే దానికి తగిలిన ప్రతి అవయవము ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటే దాన్ని ఆపడం ఎలా ఈ ప్రశ్న దగ్గరే పూర్వం మనం ఆగాం ఇప్పుడు దానికి వశిష్ఠుడు సమాధానం ఏమి చెబుతాడో విందాం వశిష్ఠుడు శ్రీరామచంద్రుడితో అంటున్నాడు రామా ఈ ప్రశ్న గాధి దీనికి సమాధానం శ్రీహరి చెప్పనే చెప్పాడు ఆయన తపస్సు చేయమన్నాడు తపస్సు అంటే ఏమిటో కూడా ఆయనే చెప్పాడు ఆ స్వామి ఏమి అన్నాడో గుర్తుందే చిన్నాయాక్రమ్య ప్రబాధ ఉపశమప్రకరణం నలభై తొమ్మిదవ సర్గ నలభైవ శ్లోకం అంటే ఈ మాయ ఒక చక్రం అయితే దాని నడిబుడ్డు నీ చిత్తం ఈ బొడ్డులో నుంచే చుట్టూ చువ్వలు బయలుదేరి చివరిలో గుండ్రటి చుట్టూ కట్టు ఏర్పడితే అది చక్రం అవుతుంది ఈ చక్రం మీద ఎక్కడ వేలు పెట్టినా వేలు విరిగిపోతుంది ఆ వేలును అంచు నుంచి మెల్లిగా కిందకు దించి బొడ్డు మీద పెడితేనో అప్పుడు వేలుకు ఏమీ కాదు ఆ బొడ్డును గట్టిగా పట్టుకోగలిగితే ఆ చక్ర భ్రమణమే ఆగిపోతుంది నువ్వు చక్ర యుద్ధంలో గట్టిపడివే కదా ఎదుటివాడి చక్రం విసిరినప్పుడు మీరేం చేస్తారు దాన్ని అంచు దగ్గర పట్టుకుంటారా పట్టుకోరు చువల దగ్గర పట్టుకుంటారా పట్టుకోరు ఓడిపోగా బొడ్డు దగ్గర పట్టుకుంటారు ఆ బొడ్డును గట్టిగా పట్టుకుంటే చక్రం ఆగిపోతుంది మాయా చక్రం దగ్గర కూడా అంతే చక్రానికి బుడ్డు అంటే ఏమిటి అది తిరుగుతుంది తనతో పాటు చువ్వల్ని చట్రాన్ని కూడా తిప్పుతుంది అలాగే నీ మనస్సు తను తిరుగుతుంది నిన్ను కూడా తిప్పుతుంది కనుక మాయ యొక్క వేగాన్ని ఆపదలుచుకుంటే నువ్వు చిత్త రూపమైన తపసు చెయ్యాలి అదే శ్రీహరి చెప్పింది దీని అర్థం ఏమిటి యాశ్చిత ఉపశమప్రకరణం యాభయవ సర్గ పదమూడవ శ్లోకం రామ నువ్వు మాయానిరోధాన్ని కోరుకుంటున్నావు కనుక దానికి మార్గం ఏమిటో శ్రీహరి తేల్చి చెప్పాడు కనుక నువ్వు చేస్తున్న తీర్థయాత్రలు దానాలు పూజలు ఉపవాసాలు మొదలైన రూపాల్లో ఉండే ప్రక్రియలను ఆపేసి నీ చిత్తాన్ని వశం చేసుకోవడమనే తపస్సు చెయ్యి సర్వోత్తమైన శ్రేయస్సు కావాలంటే ఇదొక్కటే ఉపాయం ఈ మాట ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నాను అంటే శ్రీహరి చేసిన ఉపదేశం ప్రకారం చిత్తాంతరేవ సంసార కుంభాంతః కుంభం సంసార ఉపశమ ప్రకరణం యాభై అవసర్గ పద్నాలుగవ శ్లోకం ఘటంలో ఘటాకాశం ఉన్నట్లుగా ఈ సంసారం అంత మనస్సులోనే ఉంది ఘటం పగిలిపోతే ఘటాకాశమే లేదు చిత్తం నశించిపోతే సంసారమే లేదు ఘటం పగిలిపోతే కాసం ఉండదు మహాకాశం ఉంటుంది చిత్తం పగిలిపోతే సంసారం ఉండదు పరమాత్మ స్వరూపం ఉంటుంది అయితే మనస్సు అనే చక్రపు బొడ్డును పట్టుకు నిలిపేస్తే మనస్సు తిరగడం ఆగిపోవచ్చేమో కానీ మనస్సే లేకుండా పోతుందా అని సందేహిస్తావేమో అలా సందేహించవలసిన పని కదిలితేనే అది మనస్సు కదలకపోతే అది మనస్సే కాదు వశిష్ఠుడిలా అంటే శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు అయితే గురుదేవ తత్వవేత్తలేని విద్వాంసులకు మనస్సే ఉండదంటారా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ఉంటుంది కానీ అందులో ఉండే వాసనా బీజాలు తత్వజ్ఞానం చేత నశించిపోతాయి అంటే బాగా వేయించిన గింజల్లాగా మాడిపోతాయి అందువల్ల వాళ్లకు ఆశలు కానీ సుఖ దుఃఖాలు కానీ రాగద్వేషాలు కానీ ఉండవు ఇలాంటి స్థితి అందాలి అంటే శాస్త్రాభ్యాసం సజ్జన సహవాసం యోగాభ్యాసం అనేవి మూడు ఉండాలి కనుక రామ వాటిని నువ్వే సాధించి వాటి ద్వారా నీ మనోవేగాన్ని నువ్వే నిలుపుకో ఈ విధంగా ప్రారంభించిన వశిష్ఠమహర్షి బోధ ఈ యాభైయవ సరుగలో ఎనభై ఐదు శ్లోకాల దాకా సాగింది వీటిలో అరవై నాలుగవ శ్లోకం నుంచి వృత్తం కూడా మారిపోయింది కవితామయంగా సాగిన ఈ బోధలలో వశిష్ఠమహర్షి ఈ మనస్సే ఒక పాము అన్నాడు గద్ద అన్నాడు కోతి అన్నాడు పాశము అన్నాడు కత్తివాతర అన్నాడు ఇలా ఎన్నో చెప్పి చిప్పి చివరికి ఇలా అన్నాడు చిత్తేన చేత శమయాశు నీవా శుద్ధేన ఘోరాస్త్రమివాస్త్రయుక్తరాయసాధో త్యజచంచల విమర్కటో వృక్ష ఇవాక్షతీ ఉపశమప్రకరణం యాభయవసర్గ ఎనభైనాగవ శ్లోకం రామ శత్రువు వేసిన రాజస బ్రహ్మాస్త్రాన్ని సాత్విక బ్రహ్మాస్త్రంతో అణిచిపారేసినట్లుగా సంసార కలుషీకృతమైన చిత్తాన్ని వైరాగ్య పరిశుద్ధమైన చిత్తంతోనే అణిచివేయాలి ఈ ప్రక్రియ త్వరగా పూర్తిగదు పూర్తి అయిపోయిందని భ్రమపడి మధ్యలో మానే ఈ ప్రయత్నం చాలా కాలం చేస్తే జ్ఞానసమాధి లభించి దానివల్ల మనస్సులో ఉండే చలన గుణం తొలగిపోతుంది అప్పుడు నువ్వు కోతి దిగిపోయిన చెట్టులాగా నిశ్చలంగా ఉండిపోతావు నిష్కల్లోలంగా ఉండిపోతావు ఇలా అనడంలో వశిష్ఠ మహర్షికి ఒక ఉద్దేశం ఉంది ఇంతవరకు నీ మనస్సు యొక్క చలనాన్ని నిలుపుకో మనసు లేకుండా చేసుకో దానికోసం యోగ సాధన చెయ్యి అంటున్నాడే కానీ ఆ యోగ సాధన ఏమిటో చెప్పడం లేదు పరిపూర్ణ చిత్త నిరోధాన్ని సాధించి పెట్టే యోగ ప్రక్రియలను కొన్నింటినీ శ్రీరాముడికి ఇప్పుడు వసిష్టుడు అందించదలుచుకున్నాడు అందుకే యాభై సర్గలోకి ప్రవేశిస్తూనే వశిష్ఠమహర్షి రామ నువ్వు ఉద్ధాలక మహర్షిలాగా సాధన చేసి పంచభూతాలను తుడిచిపెట్టేసి మనోజయాన్ని సాధించుకో అన్నాడు అలా అని ఇక ఉద్దాలక మహర్షి కథను వశిష్ఠమహర్షియే వివరిస్తున్నాడు వశిష్ట మహర్షి ఉద్దాలక చరిత్ర ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు రామ ఒకప్పుడు గంధమాధన పర్వతం మీద ఒక మద్ది చెట్టు కింద ఉద్దాలకుడు అనే ముని బాలకుడు తపస్సు మొదలు పెట్టాడు నూనూకు మీసారు వచ్చిరాని వయసులోనే అతనికి వైరాగ్యం కలిగి పాటి కొద్దిపాటి జ్ఞానం కూడా కలిసి వివేకం ఉలయించి అడవిలో ఉన్న మునిపల్లిని కూడా వదిలేసి దూరంగా వచ్చి ఏకాంతంగా తపస్సు మొదలుపెట్టాడు ఉద్ధాలకు కుమారుడికి జ్ఞానసిద్ధి అయితే లేదు కానీ తత్వ విచారణ చేయడంలో మంచి తెలివి ఉద్ధాలకు కుమారుడికి జ్ఞానసిద్ధి అయితే లేదు కానీ తత్వ విచారణ చేయడంలో మంచి తెలివి సాధిద్దామనే పట్టుదల కల్మషం లేని చిత్తము ఉన్నాయి అందుచేత అభ్యాస క్రమంలో అతని జ్ఞానం త్వర త్వరగానే బలపడుతూ వచ్చింది అది బలపడుతున్న కొద్దీ అతను ధ్యానం తత్వ విచారణ ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వచ్చాడు ఏకాంతంగా కూర్చుని తనలో తనే శాస్త్రవాక్యాలను తర్కయుక్తులను సమన్వయపరచుకుంటూ ఆత్మతత్వాన్ని గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఈ సంసారాన్ని ఎప్పుడు దాటిపోతానా నిర్వికల్ప సమాధిలోకి ఎప్పుడు ప్రవేశిస్తానా అనే తపన పెరిగిపోయింది కానీ సమాధి కోసం ప్రయత్నం చేస్తున్న కొద్దీ మనస్సు మొరాయించడం ఎక్కువైంది అయినా అతను తన పట్టుదల వదలలేదు అభ్యాసం చెయ్యగా చెయ్యగా మనస్సుకి బాహ్య విషయాల తాకిడి కొంచెం తగ్గింది ఇహలోక వాంఛలు తగ్గి పరలోక సుఖాల కోసం ఆలోచనలు మొదలైనవి అతను వివేకం వాటిని కూడా తిరస్కరిస్తూ అభ్యాసం సరికి మెల్లిగా మనస్సు తన ధ్యేయ వస్తువు మీద లగ్నం కావడం మొదలుపెట్టింది ఆ ధ్యాన స్థితి మరికొంచెం పెరిగేసరికి ఉదయించే సూర్యుడిలాగా ఉన్న ఎర్రటి కాంతి ఒకటి దర్శనం ఇవ్వడం మొదలుపెట్టింది ధ్యాన స్థితిలో పొగ మనుషులు ఎండ మెరుపులు స్ఫటిక శిలలు చంద్రబింబాలు ఇలాంటి తేజోమయ రూపాల దర్శనం అయితే క్రమంగా బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది దానికి తగ్గట్టుగానే ఇతనికి క్రమంగా అంది అందనట్లుగా పరమాత్మతత్వ స్ఫూర్తి లభించడం మొదలు అయింది కానీ చిత్రం ఇంతలోకే మనసు ఒక్కసారి ఎదురు తిరిగింది నెత్తి మీద వలపడుతుంటే పక్షి పారిపోయినట్లుగా జ్ఞానదీప్తుల మీద పడుతుంటే అతని మనస్సు భయపడి పక్కలకు పారిపోవడం మొదలుపెట్టింది అతను పట్టుపట్టి మనస్సును వెనక్కులాగుతాడు అది సందు చూసుకుని పారిపోతుంది ఈ ఘర్షణలో ఆ మనస్సు అటు పూర్తిగా ఆత్మజ్యోతిలోకి వెళ్ళలేక ఇటు పూర్తిగా ప్రపంచంలోకి రాలేక ఆ మధ్య భాగంలో నిలిచిపోవడం మొదలుపెట్టింది జ్యోతిర్మయమైన ఆత్మ ప్రపంచానికి అజ్ఞాన అంధకారమైన బాహ్య ప్రపంచానికి మధ్యలో ఉన్న స్థితి అంటే నిద్రే ఉద్ధాలకుడికి మనసు ఆ నిద్రలో పడి చాలా కాలం కొట్టుకుపోతూ ఉండేది ఆ మనస్సును నిద్రలేపి మళ్ళీ ధ్యానంలోకి తీసుకురావడం పేర్థ పరిగా ఉండేది ఉద్దారలోకుడికి ఇలా ధ్యానానికి నిద్రకి మధ్యలో ఊగిసలాడుతున్న ఉద్దాలక చిత్తం క్రమంగా పూర్వజన్మ వాసనలకు లోనై ఎక్కడ లేని విషయాలు గుర్తుకు వచ్చి విషయవాంఛన సంపర్కలు పడిపోవడం మొదలుపెట్టింది దాంతో ఆ యువమునీశ్వరుడు ధ్యానం చెయ్యలేక పిచ్చెక్కినట్టు కొండ కొమ్మర వెంట తిరుగుతూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల్లో మెల్లిగా అతని మనసు కొద్దిగా కుదుట అతను ఒక మంచి కొండ గుహను చూసుకుని దానిలో ఉత్తరముఖంగా కూర్చుని ముందుగా తన మనసుకు బోధ చేయడం అన్న నెపంతో మళ్ళీ తత్వ విచారణ మొదలుపెట్టాడు యాభై రెండవ సర్గలో ఎనిమిదవ శ్లోకంలో ప్రారంభించిన ఈ మానస బోధను వాల్మీకి మహర్షి డెబ్భై శ్లోకాలకు పొడిగించి ఆ సర్గను పూర్తి చేశాడు అక్కడితో తృప్తిపడక ఎనభై శ్లోకాలున్న యాభై మూడవ మొత్తాన్ని కూడా దీనికే కేటాయించాడు ఈ రెండు సర్గలు కూడా ఆత్మతత్వాన్ని మళ్ళీ మళ్లీ మననం చేసుకోవాలని అనుకునే వారికి అమృత గుళికలు వంటివైనా మనం ఆ విషయాలను సంగ్రహంగానే చెప్పుకుంటూ ముందుకు పోదాం యాభై సర్గలో మొదటి భాగం అంతా వైరాగ్య వృద్ధి కోసం చిత్తబోధగా సాగిపోయింది ఆ తరువాత వైరాగ్యానికి ముఖ్య హేతువులు ఏమిటి అని విచారణ చేసి తత్వవిచారమే విచారమే వైరాగ్యానికి ప్రధాన హేతు అని నిర్ణయం చేశారు ఇక అక్కడి నుంచి నేను నిర్వికల్పుణ్ణి అనే అనుసంధానం ప్రధానంగా పెట్టుకుని ఉద్ధాలకుడు ఆత్మవిచారణ ప్రారంభించాడు ఈ విచారణ పరంపరలో ఆత్మతత్వ స్ఫూర్తికి ప్రతిబంధకంగా ఉండే వాసనల ప్రసక్తి వచ్చింది దీనితో వాసనలు అంటే ఏమిటి అనే విచారణ మొదలైంది ఆ విచారణలో వాసనలకు మూలం అహంకారం అని తేలింది ఆ పై విచారణలో ఆత్మకు వాసనలు కాని అహంకారం కానీ ఉండే సావకాశం లేదు అని తేలింది ఆ రెండు మనసుకే అంటగలవు ఆ మనసుకు ఆధారం శరీరం కానీ ఈ మన శరీరాలు అనేవి రెండు ఒక విధంగా శత్రువులు ఎందుకంటే మనసు తనకు బాధ కలిగితే అది శరీరాన్ని కూడా బాధ పెడుతుంది అలాగే శరీరానికి బాధ కలిగితే అది మనసును కూడా బాధ ఆ విధంగా రెండింటికి మధ్య తాప్య తాపక భావం ఉంది ఆ విధంగా వాటికి విరోధం ఉంది కానీ ఆ రెంటికి మధ్య పరస్పరము తాదాత్మ్యాభిమానం కూడా ఉంది అంటే మనసు నేనే శరీరాన్ని పని పనిచేస్తూ ఉంటుంది అలాగే శరీరం కూడా నేనే మనస్సుని అనుకుని పనిచేసేస్తూ ఉంటుంది ఆ విధంగా ఆ రెంటికి మధ్యలో పరస్పర ఉపజీవ్య ఉపజీవక భావం కూడా ఉంటుంది సాధకుడు దీన్ని గుర్తించి ఈ రెండింటిలో ఏ ఒక్కదాని మీద ఉన్న అభిమానాన్ని అయినా సరే పోగొట్టుకోగలిగితే అంటే అదే తాను అనే భావాన్ని పోగొట్టుకోగలిగితే రెండో దాని మీద అభిమానం కూడా దానంతట అదే పోతుంది అని అని ఈ విచారణలో తేల్చారు ఉద్ధాలకుడు ఈ విధంగా విచారణ చేసి చేసి ఒక నిర్ణయానికి వచ్చాడు గతవికల్పన చిత్తం ఉపరమామ్యహమాత్మనిశీతలే ఘనలవశ్షరీవనభస్త ఉపశమప్రకరణం యాభై మూడవ సర్గ ఎనభై రెండవ శ్లోకం నాకిప్పుడు మోహం లేనేలేదు అసలు మనస్సే అంటే మనస్సు పూర్తిగా నిర్మూలన కాకపోయినా దానిలో ఉండే వికల్పాలు అన్నీ పోయే అందువల్ల నా జీవాత్మ ఇప్పుడు తాపాలన్నీ తీరి చల్లగా ఉంది నాకిప్పుడు దృశ్యభావం లేదు అందుచేత శరత్కాలంలో నల్లని ఆకాశంలో తెల్లని మబ్బు నేను స్వచ్ఛంగా ఉండిపోతున్నాను ఇలా నిర్ణయించుకుని ఉద్ధారకుడు ఇక యోగంలోకి ప్రవేశించాడు ఇక యాభై నాలుగవ మొత్తాన్ని వాల్మీకి మహర్షి ఉద్దాలకుడు యోగ వర్ణనకే కేటాయించాడు సాధకులకు ప్రాణప్రదమైన ఈ వర్ణన ఇలా సాగింది ఉద్ధాలకుడు పద్మాసనం వేసుకున్నాడు కళ్ళు సగం మూసుకున్నాడు ఓంకార అనుసంధానం ప్రారంభించాడు ఇక్కడ ఓంకార ఉపాసన విధానాలను వ్యాఖ్యాత ఆనంద బోధేంద్ర సరస్వతీ స్వామి చక్కగా వివరించారు ఆ విశేషాలను కూడా కలిపి ఇక్కడ ఆ శ్లోకాలను అన్వయించుకుందాం ఉద్ధారకుడు ఓంకారాన్ని ఉచ్చైశ్వరంతో ఉచ్చరించడం ప్రారంభించాడు ఇలా ఓంకార జపం కొనసాగేసరికి అతని మనసులో ఓంకారాకారమైన ఒక చిత్తవృత్తి ఏర్పడింది ఆ చిత్తవృత్తిలో నిబద్ధమై ఉపహితమై ఉన్న చైతన్యం క్రమంగా అఖండ బ్రహ్మచైతన్య రూపానికి దగ్గర కాసాగింది ఆయన అలా అంతు పొంతు లేకుండా ఓంకార ఉచ్చారణ సాగించేసరికి అందులో ఉన్న నాలుగు భాగాలు క్రమక్రమంగా సువ్యక్తం కాసాగాయి ఓంకారంలో అకారము ఉకారము మకారము అర్ధమాత్ర అనే నాలుగు భాగాలున్నాయి అందులో మొదటి భాగమైన అకారం మీద మహర్షి దృష్టి కేంద్రీకృతమయ్యేసరికి తారస్థాయితో జరిగే ఆ ప్రణవోచ్చారణ ప్రక్రియ ఆయన శరీరంలో ఉన్న మూల ప్రాణవాయువు సంక్షోభాన్ని పొంది అంటే ఒక రకమైన కదలీకను పొంది అది శరీరంలో నుంచి బయటకు రావడం మొదలుపెట్టింది ఈ ప్రక్రియని రేచకము ఈ ప్రక్రియలో ప్రాణవాయువు బయటకు వచ్చేటప్పుడు ఒక రకమైన ఒరిపిడి ఏర్పడుతుంది దానివల్ల వేడి పుడుతుంది దానికి తోడు మహర్షి చేసే బ్రహ్మభావన ఆ వేడిని పెంచింది ఆ వేడి పెరిగి పెరిగి మహర్షి భావనలో జ్వాలలు బయలుదేరి ఆ జ్వాలలో ఆయన శరీరం పూర్తిగా తగలబడిపోయింది ఇక్కడ వశిష్ట మహర్షి ఈ ప్రక్రియ అంతా ప్రణవంలో ప్రథమ భాగమైన అకారం యొక్క ఉచ్చారణ ఫలితమని ఇది ప్రణవోపాసనలో మొదటి మెట్టని ఇది హఠయోగ ప్రక్రియ కాదు అని నొక్కి చెప్పాడు ఉపశమ్రకరణం యాభై నాలుగవ సర్గ తొమ్మిదవ శ్లోకం ఉద్ధాలక మహర్షి అనుభవానికి వచ్చిన ఈ స్థితి అంత ప్రణవపాసన మొదటి మెట్టులో ఏర్పడినదే ఇది క్రమక్రమంగా ఏర్పడిన స్థితి ఇది హఠాత్తుగా వచ్చింది కాదు హఠయోగం వల్ల వచ్చింది కాదు హఠయోగం దుఃఖప్రదం కదా అన్నాడైనా హఠాత్తుగా ప్రాణవాయువు బయటకు వచ్చేస్తే మూర్ఛ కానీ మరణం కానీ వచ్చే అవకాశం ఉందని అందువల్ల ఈ ప్రక్రియను చాలా నిదానంగా సాగించాలని వ్యాఖ్యాత శ్రీ ఆనంద బోధేంద్ర సరస్వతి స్వామి గారు వివరించారు ఇలా ప్రణవోపాసనలో మొదటి మెట్టు సిద్ధించాక ముద్దాలక మహర్షి ప్రాణంలో రెండవ భాగమైన ఉకారాన్ని మంద్ర స్వరంతో ఉచ్చరించడం మొదలుపెట్టాడు అప్పుడు అతని ప్రాణవాయువులు నిండుకుండలో నీళ్లలాగా నిశ్చలంగా ఉండిపోయాయి అవి అలా చాలాసేపు అలా ఉండిపోవడాన్ని కుంభక ప్రక్రియ అంటారు ఈ కుంభక ప్రక్రియ ఇంకా కొనసాగ అప్పటికే తెల్లగా పడి ఉన్న శరీర భస్మం ఆ గాలికి లేచి ఆకాశాన్ని కమ్మి ఆకాశంలో శరత్కాల మేఘంలాగా ప్రకాశించింది ఈ రెండవ స్థితి కూడా ప్రణవోచ్చారణతో కలిసిన బ్రహ్మభావన వల్ల ఏర్పడినదే తప్ప హఠయోగం వల్ల ఏర్పడినది కాదు అని వశిష్ఠ మహర్షి మళ్లీ చెప్పాడు ఇక ఉద్ధాలక మహర్షి ప్రణవోపాసనలో మూడవ భాగమైన మకారోచ్చారణలోకి ప్రవేశించేసరికి పూరకము అనే ప్రక్రియ అందుకుంది ఈ ప్రక్రియలో ఆయన యొక్క ప్రాణవాయువులు ఆత్మానందంలో మునిగిపోయి క్రమంగా అమృతమయ కిరణారలుగా మారే ఆ కిరణారలు వర్షధారులాగా కిందకి పట్టడం ప్రారంభించాయి అక్కడ ఉద్దాలక శరీర భస్మం ఇంకా కొంత మిగిలి ఉంది దానిమీద ఈ అమృత కిరణ ధారలు పడ్డై దాంతో ఆ భస్మంలోంచి ఉద్ధాలక మహర్షి శరీరం మళ్లీ మూల్చింది కానీ ఈ మాట నాలుగు చేతులతో నారాయణ స్వరూపంగా పైకి లేచింది ఈ శరీరం మిగిలిన యోగ ప్రక్రియకు మరింత అనుకూలంగా రూపొందింది అప్పుడు ఉద్ధాలకుడు మళ్లీ మరొకసారి పద్మాసనం బిగించి ఇంద్రియాలను కట్టేసి మనస్సును నిలబెట్టి నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించాలి అని ప్రయత్నం మొదలుపెట్టాడు దానికోసం ప్రాణాయామాలు పెంచాడు కానీ అంతలో మనస్సు ఎదురు తిరిగింది ఆంబోతు కట్టుకుయ్యను ఓడబెరుక్కుని పొలం మీదకి పరిగెత్తినట్లుగా అతని మనస్సు ఏవేవో పాత జన్మల స్మృతులలోకి వెళ్ళిపోయింది ఏవేవో సుఖ భోగాలను నెమరు వేసుకోవడం మొదలుపెట్టింది అయినా అధైర్యపడకుండా ఉద్దాలకుడు మళ్ళీ తత్వ విచారణ మొదలుపెట్టి వివేక బలంతో చిత్తాన్ని నిరోధించి దృష్టిని ఏకాగ్రపరిచి కళ్ళు అరమోట్పులు చేసుకుని మళ్ళీ రాజయోగ ప్రక్రియలోకి వచ్చాడు దానిలో భాగంగా ప్రాణాపానాలను నిరోధించాడు ఇంద్రియాలను తమ తమ విషయాల నుంచి ప్రత్యాహారం చేశాడు ఇక మనోవాసన రూపమైన లోపలి విషయాలు మిగిలిపోయాయి అధిష్టాన బ్రహ్మతత్వ భావన బలంతో ఉద్ధాలకుడు వాటని వాటిని బ్రహ్మతత్వంలో విలీయనం చేశాడు ఇప్పుడు పద్మాసనం మార్చి ఒక పాదంతో తన గుధ స్థానాన్ని నూక్కి పెట్టాడు తరువాత నవద్వారాలలోనూ ఉన్న వాయువును హృదయ స్థానానికి ఆకర్షించి అక్కడ బంధించాడు ప్రత్యాహార ప్రక్రియను బలం చేసుకుని దాని ద్వారా ధారణ యోగంలోకి ప్రవేశించాడు దానివల్ల పెనుగాలికి దోమలు చెల్లాచెదరైనట్లుగా అతని సంకల్ప వికల్పాలు ఎగిరిపోయి మనస్సు నిర్మలం అయిపోయింది ఈలోగా విపరీత భావనలు వచ్చి పడడం మొదలు బ్రహ్మాకారమైన ఆ చిత్తవృత్తిధారలను నిేదన చేసే భావనలే ఈ విపరీత భావనలు వృద్ధాలకుడు తన భావనా బలంతో వీటిని కూడా వదిలించుకున్నాడు ఇంతలో అతనికి మొత్తమంతా అంధకారాన్ని చూస్తున్న అనుభూతి కలిగింది ఆది తన హృదయాకాశంలో ఉన్న తమోగుణ యొక్క ప్రభావం అని లోపల ఉండే వివేక సూర్యుడిని తమోగుణం కప్పి వల్ల ఈ చీకటి అనుభూతి కలుగుతోందని ఆయన గుర్తించాడు వెంటనే సత్వగుణ భావన చేశాడు దానివల్ల ఆయనకు ఆ చీకటి తొలగిపోయి అరుణోదయ కాంతిపుంజం వంటి తేజస్సు దర్శనం ఇచ్చింది కొంతసేపటికి అది కూడా అణగారిపోయి ఉద్దాలక మహర్షి మనసు నిద్రలోకి జారిపోయింది ఇక్కడ ఈ భావనలన్నీ ఆయా గుణాల భావన విశేషం వల్ల కలిగిన అనుభూతులేనని ఇవన్నీ భ్రాంతిమయ ప్రపంచంలో భాగాలేనని వ్యాఖ్యాత శ్రీ ఆనంద బోధేంద్ర సరస్వతి స్వామివారు వివరించారు నిద్రాదశ యోగ ప్రక్రియలో భంగపాటుకు సూచన కానీ ఉద్ధాలకుడు కొద్దిసేపటిలోనే దాన్ని కూడా ఛేదించుకుని బయటకు వచ్చాడు మళ్ళీ ఆయన మనస్సును మరికొన్ని రకాల వాసనలు ఆవరించడం మొదలుపెట్టాయి వీటి సృష్టి ప్రక్రియల గురించి భావన మొదలై దానిలో భాగంగా ఆకాశం ఆ మనస్సుకు కనిపించసాగింది ఉద్ధాలకుడు దాన్ని కూడా తిరస్కరించాడు కానీ ఈ మాట ఆ మనస్సు మూఢం అయిపోయింది మూఢం అంటే నిద్ర కాదు మెలకువ కాదు మరణము కాదు ఏ ఆలోచన తోచదు జడప్రాయంగా ఉండే ఒక విచిత్ర స్థితి అది అది కూడా యోగభంగాలలో ఒకటే వృద్ధాలకుడు కొంతసేపటికి దాన్ని కూడా తప్పించుకున్నాడు ఈ విధంగా వృద్ధాలకుడు వెలుగు చీకటి మూఢత్వము అనే దిశలను దాటి క్రమంగా నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించాడు ఇంచుమించు సమానపుటెత్తులో ఉన్న చెరువులో నుంచి పొలంలోకి నీళ్లు వదిలిపెడితే పొలంలో నీళ్లు నిండి ఎగతట్టి ఎదురుతన్ని మళ్ళీ చెరువులోకి ప్రవహించి చెరువు యొక్క ఆకారాన్ని పొందినట్లుగా ఉదాలకుడి మనస్సు కొద్దిసేపట్లోనే మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి ప్రవేశించింది కానీ ఆయన అప్పటికి సమాధి ఆనందాన్ని రుచి చూసి ఉండడం వల్ల దానికి తోడు అభ్యాసఫలం గట్టిగా ఉండడం వల్ల ఆ మనసు మళ్ళీ సమాధి కోసమే ఆరాటపడి సులభంగానే సవికల్ప సమాధిలోకి ప్రవేశించింది చాలాసేపటికి దాంట్లో నుంచి నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించింది మళ్ళీ వెనక్కి జారి సవికల్ప సమాధిలోకి వచ్చింది మళ్ళీ పైకి ఎగబాకి నిర్వికల్ప సమాధిని అందుకుంది ఇలా పైకి కిందకి ఊగుతూ మధ్యలో ఒక్కొక్కసారి బాహ్య ప్రపంచంలోకి కూడా వస్తు ఉద్దాలక మహర్షి దీర్ఘకాల సాధన కొనసాగించాడు ఎక్కువ భాగం సవికల్ప సమాధిలోనే ఉంటూ ఉండేవాడు దానివల్ల ఆయన యొక్క మనోవాసనలు క్రమక్రమంగా క్షీణించి నిర్వికల్ప సమాధి సులభంగా అందే పరిస్థితి వచ్చింది కొద్ది ఆ స్థితి స్థిరపడి అతను సాక్షి చైతన్యంతో సమాన స్థాయికి సత్తా సత్తాసామాన్య స్థితికి చేరుకున్నాడు శిలాప్రతిమలాగా నిశ్చలంగా ఉండిపోయాడు ఇది యోగ భూమికలలో ఆరవ భూమిక దీనిని అందుకున్నవాళ్ళు బయటవాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప సమాధిలోంచి బయటకు రారు కానీ ఎందుకో హృదాలకుడు ఈ సమాధిలోంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూత అందరూ గంధర్వ స్త్రీలే అందరూ అతిలోక సుందరులే వారిలో కొందరు వాద్యాలు వాయిస్తున్నారు కొందరు పాడుతున్నారు కొందరు ఆడుతున్నారు కొందరు గొడుగులు పడుతున్నారు కొందరు చామరాలు వీస్తున్నారు కొందరు వృద్ధాలు పాదాల మీద పడి దండాల దండాలు పెడుతున్నారు దూరంగా ఒక విమానం కనిపిస్తోంది ఉద్దాలకుడు నిదానంగా అందరినీ పరిశీలించి చూశాడు అందరూ చాలా అందంగా ఉన్నారు బాగా పాడుతున్నారు ఆడుతున్నారు ఆ విషయం అర్థం అవుతోంది అంతకు మనసులో ఏ మార్పు రావడం లేదు సంతోషము కలగడం లేదు యాబగింపు కలగడం లేదు అలా మిడిగుడ్లు వేసుకొని మొద్దులోగా చూస్తూ ఉండిపోయిన మహర్షిని చూసి చూసి కొంతసేపటికి కొంతమంది విద్యాధర కన్యకులు ముందుకు వచ్చి నమస్కారాలు చేసి మా నుంచి కవితామయంగా స్తోత్రాలు చేసి చివరికి ఇలా అన్నారు స్వామి అదిగో స్వర్గానికి తీసుకువెళ్ళే విమానం అది మీకోసమే వచ్చింది స్వర్గానికి సారం మేమే మీకోసమే వచ్చాం తపస్సులన్నింటికి చెట్ట ఫలం స్వర్గమే కదా అది మీకోసం సిద్ధంగా ఉంది రండి కలిసిపోదాం విద్యాధర కన్యకలు ఇలా అంటుంటే ఉద్దాలకుడు ఆ మాటలు విని ఆ వగలు వయరాలు చూసి నవ్వి ఊరుకున్నాడు వాళ్ళు చాలాసార్లు భరితమలారు చివరికి ఉద్దాలకుడు వాళ్లతో మీరు వెళ్ళి రండమ్మా అనేసి ఆయన మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడారు ఆ దేవాంగలో ఆయన చుట్టూ చేరి చాలా రోజులు ఆటలతో పాటలతో కాలక్షేపం చేశారు ఆయన సమాధిలోంచి బయటకు రాలేదు వాళ్లకు విసుగు పుట్టి స్వర్గానికి వెళ్ళిపోయారు ఆయన అలాగే చాలా నెలలు సమాధిలో ఉండిపోయాడు సమాధిలో నుంచి బయటకు వచ్చిన మళ్ళీ త్వరగా సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవాడు ఒక్కొక్కసారి నెలకి మరోసారి సంవత్సరానికి మరొకసారి ఒకటి రెండు రోజులకి మరోసారి అనేక సంవత్సరాలకి ఆయన సమాధిలో నుంచి బయటకు వస్తూ ఉండేవాడు అలా చేస్తూ చేస్తూ ఉండగా ఆ పై పైభూమిక అందింది చిత్సామాచిరాభ్యాసాత్మా చిరాభ్యాసాత దుస్యేస్రవివత్ నాస్త మాయాచోదయం ఉపశమప్రకరణం యాభై నాల్గవ సర్గ తొంభై రెండవ శ్లోకం నేను అధిష్టాన చైతన్య స్వరూపుణ్ణి అని చిరకాలం అభ్యాసం చేయడం వల్ల ఆయన సత్తా సామాన్య స్థితిని అందుకున్నాడు అందుచేత ఆయన ఉదయాస్తమయాలు లేని బొమ్మ సూర్యులాగా ప్రకాశించాడు అంటే ఆయన సమాధిలో ఉన్న వెలుగుపలకు వచ్చిన ఒకే రకమైన స్థితిలో ఉండిపోయాడు ఇదే యోగ సప్తమ భూమిక ఉద్దాలక మహర్షి ఈ భూమికలో స్థిరంగా ఉండిపోయాడు వశిష్ట మహర్షి కథాకథన వేగాన్ని ఆపుచేసి శ్రీరామచంద్రుడు ఒక ప్రశ్న వేశాడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు వశిష్ఠమహర్షిని గురుదేవ ఉద్దాలక సమాధి స్థితిని వర్ణిస్తూ సత్తాసామాన్య స్థితి రెండుసార్లు అన్నారు సత్తా అంటే ఏమిటి దానికి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ఈ పదానికి నాలుగు రకాల వివరణ ఉంది ఒకటి జీవుల బుద్ధివృత్తులన్నింటిలోనూ ప్రతిబింబ చైతన్యం ఉంది కదా అది ఉండబట్టే కదా జీవులు దృశ్య విషయాలను గ్రహిస్తున్నారు తత్వ విచారణ బలం సకల దృశ్యాలు బాధించబడ్డాయి అనుకో బాధింపబడడం అంటే వాటి ఉనికికి కారణమైన అజ్ఞానంతో సహా అవి లేనివే అయిపోవడం అలాంటి స్థితి కలిగిన జీవుడి యొక్క బుద్ధిలో ప్రతిబింబించిన చైతన్యం ఏమైపోతుంది దానికి ఆధారంగా ఉండదగిన చిత్త వృత్తులు కానీ ఆ వృత్తులకు ఆధారమైన దృశ్య పదార్థాలు కానీ ఇప్పుడు లేనేలేవు కనుక ఆ ప్రతిబింబ చైతన్యం బింబచైతన్యంలో కలిసిపోతుంది బింబ చైతన్యం అంటే సాధకుడి యొక్క స్వస్వరూపమే కనుక అప్పుడు అలాంటి దశలో బింబ చైతన్యానికి ఏ స్వరూపం సిద్ధిస్తుందో అదే సత్తా సామాన్యం దీన్నే మరో రకంగా చెప్పవచ్చు వివేకం కలిగిన చిత్తం సత్యాసత్య విచారణ ప్రారంభించి ప్రపంచంలోని ప్రతిపదార్థాన్ని పరిశీలన కోసం స్వీకరించి ఇది సత్యం కాదు ఇది సత్యం కాదు అని నిషేధించి పక్కన పారేస్తూ వచ్చింది అనుకో చివరికి ఇంకా ఏం మిగులుతుంది అఖండ చైతన్యం ఒక్కటే మిగలాలి ఆ దశలో ఈ నిషేధ ప్రక్రియను కొనసాగించే చిత్తం ఏమవుతుంది అది ఈ అఖండ చైతన్యం యొక్క ఆకారాన్ని పొందవలసిందే మరో దారి లేదు ఆ స్థితి పేరే సత్తాసామాన్యం దీనినే మరో రకంగా కూడా చెప్పవచ్చు ఈ దృశ్య ప్రపంచానికి మూల కారణమైన పంచభూతాలు ఉన్నాయి కదా లోకజీవులందరికీ ఇవి పంచభూతాలుగాని కనిపిస్తున్నాయి సముద్రపు ఒడ్డున వెండి ముద్దలు కనిపించినట్లుగా కనిపిస్తున్నాయి అంటే అవి తమ స్వస్వరూపంతో కనిపించడం లేదు మిథ్యారూపంతో కనిపిస్తున్నాయి అలా కాక సముద్రపు ఒడ్డున ఆలుచిప్పులు కనిపించినట్లుగా ఈ పంచభూతాలు కూడా తమ పారమార్థిక రూపంతో భాషించడం మొదలు పెట్టాయి అనుకో ఆ స్థితి పేరే సత్తా సామాన్యం దీనిని మరొక రకంగా చెప్పవచ్చు లోకజీవులందరికీ దృశ్య పదార్థాలు కనిపిస్తున్నాయి సాధకుడు గట్టిగా ప్రయత్నం చేసి సద్భావన చేస్తే అప్పుడవి ఆత్మస్వరూపంగా కనిపిస్తాయి అలా ఏ ప్రయత్నము లేకుండా ఏ భావన లేకుండా సహజంగా అనే దృశ్య పదార్థాలన్నీ ద్రష్ట యొక్క ఆత్మస్వరూపంలో లయించిపోయి ఆత్మస్వరూపంగా కనిపించడమే సత్తాసామాన్యం రామ ఈ రకమైన సత్తాసామాన్య దృష్టి యోగ భూమికలలోని ఐదు ఆరు భూమికలలో ఉన్న సాధకుడికి సమాధి దశలో ఉన్నప్పుడు అందుతూ ఉంటుంది సప్తమ భూమికలో చేరిన వాడికి సమాధితో పని లేదు మామూలు దశలో కూడా ఇది అందుతుంది రామ ఇలాంటి స్థితి ఉందో లేదో అని సందేహించవలసిన పని లేదు మాబోటివాళ్ళమంతా ఈ స్థితిలో ఉన్నవాళ్ళమే నారదాది మహర్షులు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు ఇలాంటి స్థితిలో ఉన్నవారే ఈ స్థితిని మృతాలకుడు అందుకున్నాడు శరీరానికి ఉన్న ప్రారంధం తీరే వరకు ఆ స్థితిలోనే ఉండిపోయాడు రామ ఇక నీకు ఆ మహర్షి శరీరాన్ని చాలించి విదేహ కైవల్యాన్ని పొందిన విధానాన్ని కూడా చెప్తాను విను ఉద్ధాలక మహర్షి ఆరవ భూమికిలో నుంచి ఏడవ భూమికిలోకి ప్రవేశించాక చాలా కాలం అలానే ఉండిపోయాడు ఆ శరీరానికి జీవించే ప్రారంధం తీరిపోయే సమయం వచ్చేసరికి ఇక ఈ దేహం కైవల్యంలోకి వెళ్ళిపోవాలి అనే సంకల్పం ఆయనకు వచ్చింది ఆ మనస్సుకు యోగ ప్రక్రియలు అప్పటికే బాగా అభ్యాసం అయి ఉన్నాయి కనుక శరీర త్యాగానికి అనుకూలమైన యోగ ప్రక్రియ వెంటనే ప్రారంభం అయిపోయింది ఆయన పద్మాసనంలో కూర్చున్నాడు కళ్ళు మూసుకుని గుధద్వారాన్ని మూసి అపానవాయువును పైకిలాగాడు ఆ తరువాత మిగిలిన ఎనిమిది ప్రాణద్వారాలను కూడా నిరోధించి ఇంద్రియ వృత్తులన్నింటినీ హృదయస్థానంలోకి చేర్చాడు వెన్నును మెడను తలను సమాన స్థితిలో నిటారుగా పెట్టి హృదయ స్థానంలో చేరిన ఇంద్రియ వృత్తులను వృత్తులుగా కాకుండా బ్రహ్మస్వరూపంగా చూడడం మొదలుపెట్టాడు అలా చూస్తూనే తలను కొంచెం పైకెత్తి నాలుగును వెనక్కు మరిచి దాన్ని మెల్లగా లంబిక స్థానానికి చేర్చాడు ఆ సమయంలో మనస్సుని ఇటు అటు పోకుండా నిలబెట్టి పరిశుద్ధ చెన్మాత్రం మీద లగ్నం చేశాడు అప్పటిదాకా ఈ లంబికా యోగ ప్రక్రియలోని క్లేశానికి కొద్దిగా జంకుతున్న మనసు లంబికా అనుసంధానం ద్వారా లభించిన మహానందానికి పొలకించిపోయింది ఆ సమయంలో ఆయన మనసు చిన్మాత్ర భావన చేస్తోంది కనుక అది అప్పటికే చిత్స్వరూపస్థితిని అందుకొని ఉంది ఇప్పుడు ఈ ఆనంద మహాప్రవాహం చేత ఆ చిత్ స్వరూప స్థితి నుంచి సత్తా సామాన్యస్థితిని ఆయన అప్రయత్నంగా అందుకున్నాడు రామ ఇక్కడ కొంచెం గమనించు ఈ యోగ ప్రక్రియలో ఒక రహస్యం ఉంది ఎంత సమర్థుడైన సాధకుడికైనా చిత్త నిరోధం అన్నది ఒక క్లేశమే ఆ క్లేశం ఉంటుంది కనుక సందు దొరికితే చాలు మనస్సు బయటకు పారిపోదాం అని చూస్తూ ఉంటుంది కానీ యోగానందాన్ని అందుకోగలిగితే ఆ మనసు ఇక వెనక్కి రమ్మన్నా రాదు ఎందుకంటే యోగానందం అనేది లోకంలోని ఇతర ఆనందాల కంటే ఎన్నో ఎన్నో రెట్లు పెద్దది దాన్ని అందుకున్న మనసు బెల్లాన్ని ముట్టుకున్న చీమలాగా అయిపోతుంది ఈ చీమను వేలు తోసినా కదలదు దీనినే గుడ పిపీలిక అంటారు అంటే బెల్లము చీమ సామెత అన్నమాట ఈ స్థితికి చేరిన మనస్సు స్వస్వరూపాన్ని పూర్తిగా కూలిపోయి ముందు చిత్సామాన్యస్థితికి చేరుతుంది ఆ స్థితిలో తన యొక్క అస్తిత్వాన్ని గురించిన స్ఫురణ రేఖామాత్రంగా ఉంటుంది ఆ స్థితి మరింత గట్టిపడితే ఆ స్ఫూర్తి కూడా లయించిపోతుంది ఆ స్థితి పేరే సత్తాసామాన్య స్థితి రామ ఇందాక ఉద్ధారకుడు చిత్సామాన్యస్థితి నుంచి సత్తాసామాన్య స్థితికి చేరుకున్నాడు అని చెప్పాను ఆ మాటకు వివరణ ఇదే ఇక ఈ దశ పరిణామ ప్రక్రియలో శరీర పరిణామం ఎలా ఉంటుందో చెబుతాను విను ఎప్పుడైతే ఉద్ధాలకుడికి యోగానందం అంది మనస్సు పొలకించిందో అప్పుడు దానితో పాటే అతని శరీరం మీద వెంట్రుకలు ఆనందంతో నెక్కబరుచుకున్నాయి ఆయన చిత్సామాన్య స్థితి దగ్గర నుంచి సత్తా సామాన్య స్థితి వైపు జరుగుతున్న కొద్దీ లోపల ఉండే ఆనంద స్ఫూర్తి కూడా తగ్గి ఒంటి మీద ఉండే పులకాంకురాలు కూడా తగ్గాయి ఇదే సమయంలో ఆ శరీరం ఉండడానికి మూలమైన ప్రారంధకర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి హేతువైన అజ్ఞాన శేషం ఏదైతే ఉందో అది కరిగిపోవడం మొదలుపెట్టింది అది కరుగుతున్న కొద్దీ వేడి నీళ్లలో వేడి తగ్గినట్లుగా క్రమక్రమంగా ఆయన ప్రాణాలు ఉపశమించుకోవడం ప్రారంభించాయి శేషించిన అజ్ఞానం పూర్తిగా కరిగిపోయేసరికి ఆ ప్రాణాలు పూర్తిగా శమించి బ్రహ్మానంద స్వరూపంలో లయించిపోయాయి ఆ శరీరం మాత్రం అలాగే ఉండిపోయింది ఆరు నెలలు అయ్యేసరికి ఆ శరీరం పూర్తిగా ఎండిపోయి చర్మ మాంసాదులు గాలిలో కలిసిపోయి అస్థిపంజరం మాత్రం మిగిలి ఆ పర్వతదేవత దాచుకున్న వీణలాగా కనిపించింది అలా ఉండగా ఒక రోజున పార్వతీదేవి బ్రాహ్మీ మహేశ్వరి ఇత్యాది సప్త మాతృకులను పర్వత విహారానికి వచ్చింది ఈ కొండ వీణ వాళ్ళ కనిపించింది వారిలో చాముండిమాత ఈ అస్థిపంజరాన్ని చూసేసరికి ఎగిరి గెంతేసింది ఆ తల్లి ఉద్దాలకుడి అస్థిపంజరాన్ని తీసుకుని తన కిరీటంలో పూలమాలగా అలంకరించేసుకుంది చూసావా రామా బ్రహ్మజ్ఞాన సిద్ధికి పూర్వరంగంలో ఆశ్రయభూతంగా ఉన్న ఈ పాడు భూమికలే అంతటి మహోన్నత పవిత్ర స్థానానికి చేరేయి అంటే ఇక ఆ పరబ్రహ్మ స్థితి ఎంత సమున్నతమైనదో ఎవరు చెప్పగలరు ఇక్కడితో ఉద్ధాలకుడి కథ పూర్తి అయింది ఈ కథలో వేరే పాత్రలు లేనేలు మధ్యలో వచ్చిన గంధర్భంగా తప్ప అసలు ఇది కథ కాదు కేవలం జ్ఞానయోగ సాధనతో యోగ పరమావధికి చేరుకునేటప్పుడు సాధకుడు అనుభవించే మెట్లన్నీ వరుసగా చూపించుకుంటూ రావడం కోసం ఉద్ధాలకుడు అనే పేరు అడ్డం పెట్టుకున్నాడు అంతే మహాభారతంలో ఆది పర్వంలో ఒక ఉద్ధాలకుడు ప్రసక్తి వచ్చింది ఆయన గురువు యొక్క ఆజ్ఞ చేత తన శరీరాన్ని చెరువు గట్టు మట్టిలో పాతేసుకుని మళ్ళీ గురువు గారి పిలుపుతోనే ఆ మట్టిని చీల్చుకుని బయటకు అని మహాభారతం ఆదిపర్వంలో ఉంది అందుకనే ఆయనకు ఉద్దాలకుడు అనే పేరు వచ్చిందని అక్కడ ఉంది అయితే ఆ ఉద్దాలకుడు ఈ ఉద్దాలకుడు ఒకరే అవునో కాదో తెలీదు కానీ ఇక్కడ ఉద్దాలకుడు మాత్రం తన చుట్టూ పేరుకున్న అజ్ఞానపు మట్టిని చీల్చుకుని పైకి వచ్చాడు ఆ దృష్టితో చూస్తే ఈ పేరు ఇక్కడ సముచితంగానే కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ కథలో వేరే సంకేతార్థాలు కనిపించడం లేదు కనుక ఈ నామార్ధ విచారణతో పెద్ద ప్రయోజనం లేదు అనిపిస్తుంది అందుకనే శ్రీరాముడు కూడా ఈ కథ విన్నాక వేరే సందేహాలు అడగకుండా వశిష్ఠుడు ప్రసంగవశాన్ని చెప్పిన ఒక చిన్న మాటను పట్టుకుని ఒక మంచి ప్రశ్న వేస్తున్నాడు శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని అడుగుతున్నాడు గురుదేవ మీరిందాక ఉద్ధాలక మహర్షి గారి జీవన్ముక్త స్థితిని గురించి మాట్లాడుతూ మేము కూడా అటువంటి వాళ్ళమే అన్నారు ఇక్కడ ఒక చిన్న సందేహం ఇద్దరు జ్ఞానులున్నారు ఒక ఆయన ఎప్పుడు సమాధిలోనే ఉంటాడు బయటకు రానియరాడు రెండో ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్ఞానే కాని ఎప్పుడు సమాధిలోకి పోనే పోడు ఎప్పుడు చూసినా వ్యవహారాల్లోనే ఉంటాడు ఈ జ్ఞానులు ఎవరు ప్రశస్తుడు శ్రీరామచంద్రుడి అడిగిన ఈ ప్రశ్నకు వశిష్ఠ మహర్షి చాలా విస్తారమైన సమాధానం చెప్పాడు యాభై ఆరవ సర్గంతా సమాధానం చెప్పి యాభై ఏడవ మరికొంత చర్చను పెంచి యాభై సురఘు వృత్తాంతం అనే చిన్న కథానికిలోకి మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు వశిష్ఠమహర్షి అందుచేత మనం ఈ రెండు కథల సంధి భాగాన్ని సంగ్రహంగా చెప్పుకుందాం రాముడు వేసిన ప్రశ్నకు వశిష్ఠమహర్షి చెప్పిన సమాధానంలో కేంద్ర బిందువు ఇలా ఉంది వ్యవహారీ ప్రబుద్ధోయ ప్రబు వనే స్థిత ఉపశభ ప్రకరణం యాభై ఆరవ సర్గ పన్నెండవ శ్లోకం జ్ఞానము కలిగి వ్యవహారాలు చేసేవాడు జ్ఞానం కలిగి అడవిలో సమాధిలో ఉండిపోయేవాడు ఇద్దరూ నిస్సందేహంగా ఉత్తమ పదాన్ని చేరినవారే ఇద్దరూ పూర్తిగా సమానులే అన్నాడు వశిష్ఠుడు దీనికి మంచి ఉపపత్తి చూపించడం కోసం సమాధి అంటే ఏమిటో ఆయన నిర్వచనాలు చెప్పాడు చేతసోర్తృత్వం ఉపశమ ప్రకరణం యాభై ఆరవ సర్గ పదిహేనవ శ్లోకం అంటే మనస్సుకు కర్తృత్వం లేకుండా పోవడమే సమాధి అన్నాడు అంతే అంతేకాదు అదే కైవల్యం అదే బ్రహ్మానంద స్థితి అని కూడా ఆయన అంటున్నాడు ఇదెలా కుదురుతుంది దానికి కూడా ఒక ఉపపత్ని ఆయనే చెప్పాడు ఒక మనస్సు కర్త ఎప్పుడవుతుంది దానిలో వాసనలు మిగిలి ఉంటే అవుతుంది అంతే కదా ఒకనొక మనస్సులో వాసనలన్నీ చల్లారిపోయాయి అనుకోండి అయినా ఆ శరీరం ఏదైనా పనులు చేస్తోంది అనుకోండి అప్పుడు ఆ మనసు కర్త కాగలదా కాచాలదు దీనికి ఉదాహరణ ఒక కథ పరధ్యానంగా వినే శ్రోత దీనికి ఉదాహరణ మంచి కథాప్రవచనం జరుగుతుంది ఒక శ్రోత పరధ్యానంలో పడిపోయాడు ఎదురుగుండా కూర్చునే ఉన్న ఆ ప్రవచనకర్త గారు గొంతు చించుకొని అరుస్తూనే ఉన్న ఈ శ్రోత శ్రోత కానే కాదు దీనికి భిన్నంగా మరో ఉదాహరణ చూడండి ఒకడు మొద్దులాగా నిద్రపోతున్నాడు వాడి శరీరం కదలడం లేదు కానీ వాడి కళలో వాడు పెద్ద గుంటలో పడి లబోదివో అంటున్నాడు దీనికి కారణం ఏమిటి వాడి మనస్సులో ఉన్న వాసనలే కనుక ఒకనొక మనస్సులో వాసనలు మిగిలి ఉంటే అది పైకి ఏ పని చేసినట్లు కనిపించకపోయినా ఆ మనసు కర్తె లోకంలో సమాధి అని దేన్ని అంటున్నారు నిద్రనా కాదే సుషుప్తిన కాదే మరి దేన్ని మనస్సు నిశ్చలంగా ఉండడాన్ని సమాధి అంటున్నారు మనస్సు నిశ్చలంగా ఉన్నట్లు కనిపించడా నిజంగా నిశ్చలంగా ఉండడా నిజంగా నిశ్చలంగా అంతే అంతేకాని కనిపించడాన్ని కాదు ఆ స్థితి మనస్సులో వాసనలు మిగిలి ఉంటే సాధ్యం అవుతుందా కాదు కనుక మనస్సులో వాసనలు మిగిలి లేని స్థితే సమాధి స్థితి కావాలి కానీ మనస్సులో వాసనలు లేని స్థితి అన్నా మనసు అకర్తగా ఉన్న స్థితి అన్న ఒకటే ఆ స్థితిలో శరీరం కదలిన ఆ మనస్సుకు కర్తృత్వం పట్టదు కనుకనే శరీరం కదిలినా కదలకపోయినా అంటే ఆ శరీరం వ్యవహార దిశలో ఉన్న స్థితిలో ఉన్న ఎలా ఉన్నా సరే ఆ మనస్సుకు కర్తృత్వం పట్టదు కర్తృత్వం లేని మనస్సు అంటే జ్ఞాని మనస్సే కనుక జ్ఞాని మనస్సు ఎల్లవేళలా అకర్తృత్వ స్థితిలోనే ఉంటుంది అంటే అది ఎల్లప్పుడూ సమాధిలోనే ఉంటుంది కనుకా వ్యవహార దశలో ఉన్న జ్ఞానికి సమాధి దశలో ఉన్న జ్ఞానికి ఏమి భేదం లేనేలేదు వారిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు సావకాశమే లేదు అనేదే వశిష్ఠుడు ప్రతిపాదించిన ఉప పత్తి జయ గురుదత్త